స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుడా సర్వశక్తి సంపన్నుడానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా గొప్ప ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టుకున్నందుకే ఎంతో వందాలు ప్రభావ దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు వేసాయ ఎంతో వందాలు ప్రభావ ఈ యొక్క మధ్య మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడని ప్రభావ మమ్మల్ని మా హృదయాలు సరి చేయని మాలు ఇంకేమైనా ఆయాస్తకరంటే ప్రభావా మీకు ఇష్టం లేనంటే వాటి నుంచి మాకు ఎల్లుదేయించండి మీ సన్నిధిలో మేము వాటిని ఒప్పుకుంటున్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి మీ కృపల్లో జ్ఞాపకం చేసుకునే మీ సరళత సంపూర్ణత పరిశుద్ధతలు నడిపించండి ప్రభావ మీలాంటి మనసు ఇలాంటి హృదయమ్మ కనిగరించండి మీకు నూతనమైన పరిశుద్ధత్మ అభిషేకమ్మ కనిగరించండి వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రభావ వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగిన మా మమ్మల్ని బలపరచండి నా దేవరాన్ని పెడితే త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభావ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి గొప్ప దేవానికి ఎంతో వర్ణాలి సయా మీరు అక్కడ తొలగని ప్రభావం సిద్ధపడాలా అనేకులు మేము అలాంటి సేవలో మమ్మల్ అందరినీ నడిపించి బలపరి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె తయారమే రహనా తయారెర ఆఖే ఉప సె దూర కుయా మే దర్ద నోగ రోగ నా గమారే సాశు రహా ఆఖే ఉ దే దే యశ్వారా ఆఖే ఉస్ ఆ రయారమే రహనా స తయార హిర చల్గే సా జగే యవత్ర తన మే ఆసనోగోగే సాగే ఆసన యోహారే సాశు ఆకే ఉస్ ఆ రహనా హాకర దేఖ అమి గాలీ సముద్ర పువ్లతో నేను కొట్ట నేను kota padi natabadi endunappodu adharinchune nee vakyamu levanettuleni hasta mu adharinchune nee vakyamu levanettuleni hasta mu hallelujah hallelujah hallelujah hallelujah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 Nī krupa lū nū brūči tīvi Ādukkun tīvi Nā dukkun tīvi Nī krupa lū nū brūči tīvi Halleluja, halleluja Halleluja, halleluja Halleluja, halleluja Halleluja, halleluja వ్యాధులలో నిన్ను వేడుకొనగా ఆ పదలలో నిన్ను ఆశ్రయించగా ఆశ్రయించగా చూపితి విని మహిమకు కొని ఆడేదను ప్రియసు చూపితి విని మహిమకు కొనియాడెదను ప్రియసు అల్లెలుయా అల్లెలుయా నీ తట్టు రమ్మని పిలచితివి నేను నీకు తోడుగానున్నానంటివి నీ తట్టు రమ్మని పిలచితివి నేను నీకు తోడుగానున్నానంటివి నిన్ను నేను ఆత్మలో తెలుసుకుంటే నీ నీవైన సర్వమని ఎరిగి తిని నిన్ను నేను ఆత్మలో తెలుసుకుంటే నీ నీవేనా సర్వమని ఎరిగి తినియాలుయాలు అల్లెలుయాలు అలలుయా స్తోత్రం ప్రభా పరిశిదుర గొప్ప దేవ జీవం గల ఎసయ్య నా ప్రభా నా దేవా నా రక్షన నాసయ దుర్గమ్మ నీకు ఎంతో వర్ణాలి సయ నా దేవ నా ప్రభావ మధ్య కారణ సములనైనా మీ వాక్యమే ధ్యానించనీకి మేము వచ్చిన ప్రభా పాటలదారు మీరు మైంపొనైనా మా ప్రార్థన మీరు ఆలకించినైనా ఓ ప్రభావం వాక్యంధార ప్రభా మీరు మాతో మాట్లాడండి మనం బలపరచండి అయినా మీరు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి పర్లోకపు జ్ఞానం అనుగ్రహించి మీకు మొమ్మను గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోవాలి యేసు క్రీస్తు పరిశుద్ధనామైన ప్రాధిష్టాం తంది ఆమె యోహన్సు వార్త యోహోన్స్ వార్తలని ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము యోహోన్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం దానికి ముందు ఒక వాక్యాన్ని మనం మనం ధ్యానిస్తున్నాము రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం రోమిల్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఇది మనం ఎప్పుడు మనం తరచుగా ధ్యానించిన వాక్యమే కానీ ప్రభు ఈ వాక్యం మనకి ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో ఒక వాక్యం మనం చూస్తున్నాము రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో ఒక వాక్యం చూస్తున్నాం మనం క్రీస్తు ప్రేమను ప్రేమ నుండి మనలను ఎడబాకువాడెవడు శ్రమ అయినను బాధ అయినను కరువైనను వస్త్రహీనత ఉపద్రవమైనను కడ్గమైనను మనలను ఎడబాపున చూడండి ఇది ఎందుకు పావులు ఈ విషయం జ్ఞాపకం చేస్తుండో మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఏసు ప్రభు ఆయన ప్రేమలో ఉన్న మనమందరం కూడా ఈ లోకంలో ఎన్ని శ్రమ వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఆయన ప్రేమ నుంచి మనం ఏది కూడా విడదీయలేదంట చూడండి అంటే ఆయన ప్రేమకున్న బలం అది ఆయన ప్రేమ అంత పవర్ఫుల్ అనట్టు ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏడు విషయాలు ఉన్నాయి ఇక్కడ క్రీస్తు ప్రేమ అంటే ఏసుప్రభు ప్రేమ అంటే కలవరిసల్లో ఆయన చూపించిన ప్రేమ ఆ ప్రేమ వెలకట్టలేనిది ఎంతో గంభీరమైంది ఎంతో త్యాగపూరితమైంది ఆయన ప్రేమ ఆ ప్రేమనే మన ఈ లోకంలో ఉన్న మనల్ని పాపలున్న మనల్ని బయట తీసుకొచ్చింది క్షమించింది కాబట్టి ఆ ప్రేమ నుండి మనల్ని ఎడబాబు అంటే దానికి క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ అంటే ఎడబాపూడని చెప్తుంది వాక్యం ఏంటంటే శ్రమ అయినను బాధ అయినను శ్రమ ఈ లోకంలో మనకు శ్రమ ఉంటుంది కదా ఇవి ఎప్పుడు మనం ధ్యానించిన వాక్యమే మన కూడా ఉన్న వాక్యమే కానీ శ్రమల కాలంలో శోధన టైం కాలంలో చూడండి అనేక సమస్యలు శోధనలో మనం వెళ్తున్నప్పుడు ఏ రీతిగా ప్రభు మనకు ఆదరణ ఇస్తాడు ఏ రీతిగా మన హృదయాల్లో మనకు ప్రభు సమాధానం ఇస్తాడు ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరైనా ఎడవాపగల అని మనం జ్ఞాపకం చేసుకోవాలా కలవరిసిల్లో ప్రేమ అది ఎప్పుడు కూడా మరపురానిది అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా అయితే బా శ్రమ అయినను బాధ తర్వాత హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను అంటే ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయి అని చెప్తుండు ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన ప్రేమ కూడా ఉంది కాబట్టి మనం ఆయన ప్రేమలో నిలిచి ఉంటే ఈ టేట్ నుంచి కూడా మనల్ని విడదీయలేదంట దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మనం వేరు మనం రూఢిగా నమ్మాలా సంపూర్ణంగా మన విశ్వాసంలో ప్రభులు ఉండాలా కాబట్టి ఇవన్నీ వస్తాయి అని చెప్తుండు పౌలు తన జీవితంలో జరిగినాయి ఇవన్నీ అవన్నీ ఎదుర్కొన్నాడు ఆయన కానీ ఆయన ప్రేమ మటుకు ఆయన విడదీయలేకపోయింది ఎన్ని వచ్చినా గాని ఆయన ప్రేమ మటుకు విడదీయలేకపోయినా ప్రేమలో నుంచి ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం మన ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు చూడండి ఎన్నో విషయాలు ఈ లోకపరంగా ఉన్నప్పుడు ఈ లోకపరంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం మనం కానీ ఇవన్నీ ఎదుర్కోక తప్పదు విషయం చెప్తున్నా అక్కడ అయినా కానీ ఆయన ప్రేమ నుంచి ఎవ్వరు కూడా మనం విడదీయలేరు ఎందుకు తెలుసా ఇక్కడ ఉంది చూడండి ఆత్మీయ జీవితం చూడండి ఇందును గుర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి మేము వధింపబడ్డ వదకు సిద్ధమైన గొర్రెకి వెళ్ళాలని ఎంచబడిన వారం అండి కాబట్టి అంటే వద వదింపబడిన జీవితం అన్నట్టు మంది అంటే త్యాగపూరితమైన జీవితం జీవించే సమయంలో ప్రభు కొరికి ఎంతగా శ్రమ అనుభవించాలా చలో నేను చాలా మంది చూస్తే మనం చూస్తే కొంతకాలం దేవుణ్ణి నమ్ముతారు కొంతకాలం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు విశ్వాసం అనేది కొంతకాలమే ఉంటుంది కొంతకాలం తర్వాత విశ్వాసం ఎటువో మాయమైపోతూ ఉంటుంది కానీ వాక్యం ఏం చెప్తుంది నిజంగా మనం ప్రేమిస్తే ఈ వేది కూడా మనల్ని ఏమి వేరు అని రూఢిగా మనం ఆ తీర్మానం మనం చేసుకోవాలా అలాంటి విశ్వాసంలోకి మనం ఎదిగితే గానీ వీటన్నిటి మీద మనకు విజయం పొందలేము అయినా కానీ ఆయనను మనల్ని ప్రేమించిన వాణి ద్వారా అంటే మన ప్రభు ద్వారా వీటన్నిటిలో మనం విజయం పొందుతున్నాం అంట చూడండి విజయం పొందుతున్నామా లేదు ఈరోజు మనం నీకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ ఏ శ్రమ ఉన్నా ఏ శోధన ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మనం విజయం పొందుతున్నామా లేదా ఏసు ప్రభు ప్రేమలో మనం ఉన్న వాళ్ళంతా విజయం పొందుతున్నారని చెప్తుంది వాక్యం వీటన్నిటి నుంచి మనం విజయం పొందుతామంట అత్యధికమైన విజయం అంట అత్యధికమైన విజయం అంటే గ్రేట్ కదా చాలా గొప్ప విజయం అంట చూడండి అంత గొప్ప విజయము మనం పొందుతున్నామా లేదా కానీ ఇవన్నీ ఈ లోకంలో మనకు ఉంటాయి కాబట్టి మన ప్రభు కాలంలో శిష్యుల అపోస్తుల కాలంలో ఇవన్నీ ఎదురు చూసినారు వాళ్ళంతా వాళ్ళన్నీ రుచి చూసినారు కానీ ఆయన్ని మటుకు విడిచిపెట్టలేదు చివరి వరకు ఏసు ప్రభుని విడిచిపెట్టలే వాళ్ళు మరణం వచ్చినా కానీ శ్రమ వచ్చినా కానీ మెడల్ మీద కత్తులు పడ్డా కానీ ప్రభుని మటుకు విడిచిపెట్టలే ఆయన ప్రేమ అంతగా వాళ్ళు నింపుకున్నారు ఆయన ప్రేమ అంతగా వాళ్ళని ప్రభావితం చేసింది ఎందుకంటే ఆయన ప్రేమలో ఉన్న వాడు కూడా ఇవన్నీ ఎదుర్కొంటారు కాబట్టి విజయం పొందుతాను వాక్యం కదా అయితే ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ఒకటి ఏంటంటే ముప్పై తొమ్మిది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలే దేవుని ప్రేమ నుండి మన ఎడబాప ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను ఆయనకున్న అంత విశ్వాసం అవునంటు ఇవేమి వచ్చినా గాని ఆయన ప్రేమ నుంచి ఎడబాపదు అని నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను అంటున్నాను ఆయన నమ్ముతున్నాడు ఈ రోజు మనం నమ్ముతున్నామా మనకు అలాంటి విశ్వాసం ఉందా వీటన్నిటిలో నేను విజయం పొంత ఇలాంటి వాటన్నిటి నుంచి దేవుడు నాకు విజయం ఇస్తారు అత్యధికమైన విజయం అందంటే గ్రేట్ గొప్ప విజయం అంట మనం ప్రార్థన చేస్తాం కదా దేవుడు మనకు మాకు గొప్ప విజయం ఇవ్వాలి బెదర్ అని చెప్పంట విజయం వేరే గొప్ప విజయం వేరు అంటే అత్యధికమైన విజయం అంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడు మనకి ఆయన ప్రేమలో నుంచి ఏ దేవుడు మన ఎడబాప నేరదు మనం ఆయన ప్రేమలో ఉంటే దేని విషయంలో కూడా మనం భయపడమంట ఎందుకంటే మొదటి జాన్లో మొదటి యోగాన్ని రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చంలో ఒక వాక్యం మనం చూస్తే మనం ఆయన ప్రేమిస్తే మనకు భయం ఉండదంట చూడండి ప్రేమలో భయం ఉండదంట అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతదంట చూడండి ఆయన ప్రేమలో మనం ఉంటే భయం ఉండదు కానీ పౌలంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు ఆయన ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమలో సంపూర్ణంగా ప్రేమ అంటే ఏంది ఆయన ప్రేమిస్త ఆయన ఆజ్ఞాని గాయకుంటమే ఆయన వాక్యాన్ని గాయకుంటమే ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే మనకు భయం ఉండదు అన్నట్టు ఎందుకంటే దే వాక్యమే దేవుడు కాబట్టి వాక్యమే యేసు కాబట్టి ఆయన ప్రేమ ఉంది ఆయన చెప్పిన ప్రతి మాటని వాళ్ళు వాళ్ళ హృదయాల రాసుకున్నారు వాళ్ళ హృదయాల్లో నింపుకున్నారు కాబట్టి భయపడలే వాళ్ళు దేని విషయం కూడా అందుకే అంటున్నాడు ప్రేమలో భయం ఉండదు యోహాన్ భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ అక్కడ పౌలు చెప్తున్నాడు ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు ప్రేమలో భయం ఉన్నది అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతా అంట అంటే మనలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమ ఉంటేనే కానీ భయాల్లో నుంచి మనం విడుదల పొందలేము అని వాక్యం చెప్తుంది ప్రేమిస్తే సరిపోదు ప్రేమ ప్రేమించాలా అదొక విధానం ఒక లెవల్ ఆఫ్ స్టెప్ అది సంపూర్ణంగా ఆయన ప్రేమలో నిమగ్నం అయితే ఈ లోకంలో ఏది వచ్చినా కానీ నీ కళ్ళ ముందు ఆయన వాటి ముందు అది నిలబడలేదు అన్నట్టు ప్రేమ ముందు శద్రకమ అదన అంతే కదా నిజంగా దేవుడు నమ్ము సంపూర్ణంగా దేవుని మీద భయభక్తులు కలవ్ అగ్నిగుణం లేస్తే ఏమైనా చేసింది అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది ఎందుకంటే అని అన్నాడు నువ్వు నువ్వు ఈ విగ్రహానికి మీ మొక్కం నువ్వు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఈ విగ్రహానికి మటుకు మేము ఒకవేళ మా దేవుడు ఈ అగ్ని గురించి మమ్మల్ని కాపాడుతాడు ఒకవేళ కాపాడకపోయినా సరే మే ఈ ప్రద మొక్కం అంత ఫెయిత్ అంత విశ్వాసము ఎట్లా వచ్చింది వాళ్ళకి అలాంటి విశ్వాసం మనకుందా ఈ రోజు ఎందుకంటే ఈ విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటే ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందంట సాధ్యమైతే ఏర్పరిచేవారిని వారు సైతం వాడు పడేయటానికి వాడు ఏసు ప్రభు చెప్పిండు ఆయన నోడుతో ఎంతోమంది పడిపోతారు అంట కానీ మనం పడిపోవడానికి వీల్లేదు ఆయన ప్రేమ మనల్ని అంటిపెట్టుకుని ఉంది ఆయన ప్రేమలో మనం నిమగ్నం కావాలా ప్రేమలో సంపూర్ణంగా మనం తయారు కావాలా ప్రతి విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రేమని మనం పొందుకోవాలా ఆయన ప్రేమించండి కానీ ఆయన ప్రేమ ఎలాంటిది ప్రే ఏసు ప్రభు మీ కొరకు మిమ్మల్ని ప్రేమించిన మనం సువార్త చెప్తాం కానీ వాళ్ళకి అది ప్రేమ గురించి చెప్తా కానీ ఆయన ప్రేమ ఎలాంటిది ఆయన అది పరిపూర్ణమైన ప్రేమని ఎట్ట తెలుసుకుంటాం మనం వాక్య ప్రకారంగానే తెలుసుకుంటాం కదా కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతాం నీలో భయం అనడానికి వీలేదు మనలో భయమాసుక్రీస్తున్నాను నేను గర్దిస్తున్నాను అంటే వెళ్ళిపోవలసిందేది పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడతదంట కానీ వాళ్ళు భయపడలే అక్కడ శ్రద్ధలకు మేష పదిగోలు దానిని కూడా భయపడలే దానిని కూడా భయపడలేదు సింహాల నోలు వేసిండు అయినా కానీ సింహాల నోలను దేవుడు మూసివేసిండు ఆయన ఏ హాని చేయలేది చూడండి ఆయన ప్రేమించే బిడ్డల్ని దేవుడు కాపాడుకుని ఉంటాడా ఆయన ప్రేమించే బిడ్డల్ని దేవుడు అట్టు చూస్తూ ఊరుకుంటాడా నన్ను నా బిడలు ముడితే నా కనుగుడ్డుని ముట్టినట్టే అనడా ప్రభు చెప్పిండకరే గంధంలో కాబట్టి ఆయన ప్రేమ ఆయన కనులు మనం మనం ఆయన మన ఆయన కను మనం అంటే ఆయన బిడలం మనం మనలో దుష్టుడు ముట్టా ఉంటే అని చూస్తూ ఊరుకుంటాడా నేను అభిషేకించిన వాళ్ళు ముట్టకూడదని ఆజ్ఞలు రాజులకు కూడా నేను ఆజ్ఞయించాను చెప్పినా లేదా ప్రభు కీర్తన గంధంలో మనం చూసిన ముందు ఒక మూడు వారాల క్రితం వాక్యం కాబట్టి ఏ సైతానికి నేను ముట్టలేడు నేను అభిషేకం నీలో ఉంది కాబట్టి ఏ మంత్రంగా నేను మీరు పనిచేయద్దు చూడండి ప్రేమలో భయం ఉండదు అంతేకాదు ఒట్టు భయం ఉండదు కానీ పరిపూర్ణమైన ప్రేమ అంటే రెండు విషయాలు చెప్తాను ప్రేమలో భయం ఉండదు మనం ప్రేమిస్తే నీకు భయం ఉండదు ఓకే అయితే అంతేకాదంటే ఇంకొక లెవెల్ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట ఈరోజు దుష్ట శక్తులతోని ఎంతోమంది పీడింపబడుతున్నారు కదా రోగాలతోని అనారోగ్యాలతో పీడింపబడుతున్నారు కానీ మనం పరిపూర్ణమైన ప్రేమలో మనలో ఉంటే అది నీలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా అది వెళ్ళిపోవాల్సిందే నువ్వు గద్దిస్తే ఆ విధానం ప్రభు చెప్పిండు భయాన్ని వెళ్ళగొట్టాల ఆయన ప్రేమ అంటే ఆయన వాక్యం ఆయన ఆజ్ఞం ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు నిజంగా మనం ప్రేమించినట్టు అప్పుడే ఆ పరిపూర్ణ ప్రేమ మనలో సంపూర్ణమవుతుంది ఆ వాక్యాన్ని పాటించినప్పుడే అది పరిపూర్ణంగా సంపూర్ణంగా తయారవుతుంది నేను చెప్పిన మనోజ్ వాక్యం క్రియలేని విశ్వాసం మృతమని కాబట్టి అది క్రియారూపకంగా ఆ ఆజ్ఞని పాటిస్తే కానీ మనం సంపూర్ణమైన ప్రేమలో మన సంపూర్ణతలో కాలేం మనం ఆ రీతిగా అయితే చూడండి భయము దండంతో కూడిందంట భయము దండంతో కూడింది అంటే అది ఎప్పుడు నేను దండిస్తు నేను భయపెడతా ఉంటుంది ప్రతిక్షణం ఏదొక నుంచి నలుదిక్కుల నుంచి దావిదీ ప్రార్థన చేస్తాను నలు దిక్కుల నుంచి ప్రవ్వ నాకు భయం కలిగింది నాకు భయం కలిగిన దినంలో నేను ఆశ్రయిస్తాను నీకు మొరపెడతానంటే అప్పుడే యహోవ నా భయములన్నిటి నుంచి నాకు విడిపించినంత వాక్యం ఉండాలి కీర్తన గంధంలో కాబట్టి ఆ భయాన్ని మనం పారదు వల అది చాలా భయంకరమైన దండంతో నిన్ను ప్రతి క్షణం నేను దండిస్తూ నిన్ను నీ మీద వెళ్తుంది అది కాబట్టి అది దాని దాని మీద నువ్వు కదా అది నువ్వు అది నీ కాళ్ళ కింద ను పైకి ఉండాలా కానీ భయంతో మనుషులు కుంగిపోతున్నారు ఈరోజు లోకంలో శ్రమ ఎటున శ్రమని ఎటు పోయినా శ్రమలే పౌలు అంటాడు కొరందలాల్సిన పత్రికలు ఎటు మాకు శ్రమలు ఎటు పోయినా ఉపాయం లేని వారం కావు ఎంత అపాయం వచ్చినా కానీ అది తప్పించుకున్న జ్ఞానం లేని వారు కావు అంటాడు కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఈ లోకంలో చూడండి క్రైస్తవ జీవితంలో ఇదొక అరణ్య యాత్ర కదా ఇది అరణ్య యాత్ర సాగుతున్నప్పుడు ఎన్నో విధాలుగా నలుగు దిక్కుల నుంచి వాడు నేను ఏదో ఒక రూపే నేను మీద అటాక్ చేస్తూ మన విజృంభించి మనం ముందుకు సాగిపోవాలా అన్ని విజయాలు పొందుకోపోతూనే మనం మోసెస్ కూడా మోసే ఐగుప్తు ఇసాల ప్రజలు నడిపించినప్పుడు అన్ని జయించుకుంటూ పోయాండు కానీ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కానీ వెనక పోయినరా వెనక ముందు సముద్రండి మధ్యలో వాళ్ళు ఉన్నారు కానీ అప్పుడు ఏం చేయాలా దాన్ని పాయలు చేసిడా లేదా మోసే పాయలు చేస్తే ప్రజలు నడిపించిండు నువ్వు కూడా అంతే నీకు ఏ సమస్యలో ఏదో అడ్డంకున్నా కానీ దో నువ్వు పాయలు చేయాలా మన దినం అజీత్ వాక్యం చేసినాం దుర్గములు పడగొట్టేంత శక్తి దేవుడు మనకి ఇస్తాడంట మొదటి రెండో కొన్ని వచ్చిన పత్రిక పదో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చిన చూస్తాం మనం మన పతి ఆలోచన ఆయనకు లోపరచాలంట మనం జరుగుతాయి నీకు ఏ ఆలోచన వస్తుంది అది కొట్టువేసేలా దేవుని ఆలోచనకు మన పతి తలంపును మన ఆయనకి ఆయనకిస్తే ఆయనకి లోపరిస్తే దుర్గములు కూడా ఎలాంటి పర్వతాలు ఎలాంటి ప్రాకారాలు నీ ముందు కానీ అంట నువ్వు నడుస్తుంటే అంత పవరు దేవుడు మనకి ఇచ్చింది అంత శక్తి కదా ప్రభు వాళ్ళు చేసినట్టు సేవ అపుస్తులు కానీ ఈ చివరి కాలంలో మనం అట్లా చేయాలా దేని విషయం కూడా మనము చింతించొద్దు మన చింత యావత్తో ఆయన మీద మోపాలా నిర్భరమైన బుద్ధిగల వారై ప్రార్థించాలి ఎందుకు మీ విరోధైన అపవాది వాడి గర్జించి సింహం వల్ల ఎవరిని మిగుతూ వాడు ఈ లోకంలో మీ సహోదరులు ఇలాంటి శ్రమలు ఉన్నాయని చెప్తాడు అక్కడ పేతు రాసిన కాబట్టి ఇవన్నీ మనకు ఎదురవుతా ఉంటాయి కానీ ఇవన్నీ ఎందుకు వాడు అడ్డగిస్తాడంటే నువ్వు నువ్వు ముందుకు పోకుండా నిన్ను ఆటంక పరుస్తుంది ఏదొక రూపంగా ఎందుకంటే నువ్వు ముందుకు వెళ్తే సైతం వాడు రాజ్యం కూలిపోతావు అందుకు నీకు రకంగా అడ్డగిస్తావు దీన్ని నేను ఎందుకంటే అది గ్రహిస్తా మన ప్రభువును కూడా అడ్డగించినా వాడు ఎన్నో శోధనలు పెట్టండు వాడు శోధన ఆయన అన్ని ఆయన ఆగిపోయి ఉంటే గళలీ ప్రాంతంలో వెలిగొచ్చేడుదా దయ్యాల బట్టి విడుదల పొందేట ఎంతో మంది రోగులు స్వస్థత పొందేట ఆ సమాజం బోధిస్తుంటే ఆ శాస్త్రుల పరిస్థితుల్లో ఆ ప్రవచన నెరవేరింది నేడు మీ వినికిలో అని చెప్పేటోడైన నీ నా సేవా జీవితం కూడా అంతే కదా మనం పోతూనే ఉండాల వాటన్నిటి మీద ప్రభు విజమిస్తూ వాక్యం చెప్తుంది నాకు పత్రికల్లో వీటన్నిటి నుంచి దేవుడు మాకు విజమ్మిస్తున్నాను చూడండి ఎందుకంటే ఆ అర్థం చేసుకోవాలి ఈ మధ్య ఒక ఒక వ్యక్తి నాకు కలిసిండు అతను ఒకప్పుడు ప్రభు నమ్ముకున్నవాడు తర్వాత మంచిగా దేవుడు ఆశ్రయించి మంచిగా ఉండడు కానీ కొంతకాలం అయిన తర్వాత ఏమైంది శ్రమ వచ్చింది కానీ ఆ శ్రమలకు నిలబడలేక వాళ్ళు ఏం చేసిందో మొత్తం లాస్ అయిపోయింది అంటే అంతా ఏదేదో చెప్తున్నా ఆయన తిరిగి మళ్ళా రిటర్న్ యూటర్న్ తీసుకొని మరలా పోతుండే ఆయనకి పోయి మళ్ళీ విగ్రహాదా తయారైపోయింది మొన్న దినం అక్కడ ఆ గాంధీ హాస్పిటల్ దగ్గర వర్క్ అక్కడ మాట్లాడిన సెంట్రింగ్ మేస్త్రి అన్నాడు నువ్వు నువ్వు అంటే తృకాలలో నా పేరు వచ్చింది జాకబ్ మేస్త్రిని నువ్వు క్రిస్టియనా నువ్వు నువ్వు చర్చికి వెళ్తావు అంటే నేను చర్చికి వెళ్తాను అవున క్రిస్టియనా అప్పుడు చెప్తుంటే అప్పుడు నేను ఆయన చెప్పిన కొంత కొన్ని వాక్యాలు చెప్పిన ఆయనకి వాపసం పొందిన రక్షణ బొంది మళ్ళా బొట్లు పెట్టుకుంటే అనుకున్న ఈరోజు ఆర్ఎస్ఎస్ కావచ్చు కాబట్టి ఈయనకి ఎట్టయినా వాక్యం చెప్పాలా పరిచయం ఏంటిగా చిన్నది అని చెప్పి చెప్తే అప్పుడు నాకు అర్థమైపోయింది ఈయన ఆయన కాదు రక్షణ బొందిని వాడు తిరిగి వెనకకి వెళ్ళిపోయింది ఎంతమంది లేరు కష్టాలు సమస్యలు వస్తే వాటిని జయించేలా వాళ్ళు విశ్వాసంలో పడిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నవాళ్ళు ఎంతమంది చూస్తూ ఉంటాం మనం కానీ వాళ్ళందరినీ మనం బలపరచాలి కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు అని చెప్తుంది వాక్యం అంటే మనం భయపడుతున్నామంటే నిజంగా ఆయన ప్రేమలో మనం పరిపూర్ణంగా లేవన్నట్టే అది ఎవరైనా కావచ్చు నేనన్నా ఎందుకంటే ఆయన ప్రేమలోని ఏది కూడా విడదీయదంట ఏది వచ్చినా ఆ నిలబడలేదంట కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదంట పరిపూర్ణంగా ఉండకపోతేనే మనం మనం భయపడతా ఉంటాం ఎందుకంటే ఆయన వాక్యం మనం పరిపూర్ణంగా నెరవేర్చుకుంటులేము మనం ఆయన ఆజ్ఞ పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం పాటిస్తలేం అన్నట్టు పాటిస్తే వాక్యము జీవం కాబట్టి శక్తి ఉంటుంది బలం ఉంటుంది విజయం పొంది ఒక విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది వాక్యం ఆ ఫెయిత్ మనలో రావాలా ఎందుకంటే చివరి టైంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుంది మనుషులంటే అది చాలా డేంజర్గా ఉంటుంది అది విధానం కానీ కాబట్టి రక్షింపబడ్డ మనములో కూడా ఎంతోమంది వెనకడుగు రేసి కొంతకాలం కాలం వాళ్ళు కూడా ఉన్నారు కదా చూడండి ఒకసారి యోహన్ సువార్త ఐదో అధ్యాయము ఒక పది నిమిషాలని వాక్యం ముగిస్తా ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చాయంలో ఐదో అధ్యాయం ముప్పై ఐదో అతడు మండుచు ప్రకాశించి ఉన్న దీపం అయి గురించి మాట్లాడుతున్నాడు బాపీస్ నుంచి యోహాన్ గురించి మన ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ శాస్త్రులు పరిశీలనలు అక్కడ ఎంతో మంది అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము కాలము కొంతకాలము ఆనందించడానికి ఇష్టపడి కొంతకాలమే ఆయన వెలుగులో ఉన్నవాళ్ళు మనమంతా ప్రభు వెలుగులో ఉన్నవాళ్ళు కానీ ఒక సేవకుడు ఎలా సేవకుని ఎట్లా పోలిస్తున్నాడు మన ప్రభు చూడండి ఆయన ఆయన ఎట్లా పోలిస్తుండే అతడు మండుచు ప్రకాశించిన దీపంగా ఉండేది అక్కడ అంటే బర్నింగ్ అంది బర్నింగ్ అనే షైన్ అని షైన్ లైట్ అని అక్కడ అంటే మండ్ ఆ మం ఆ మంట అది అది షైనింగ్ అంటే వెదజలుతుందంట లైట్ లాగా అనిపిస్తుందంట ఆ రీతిగా మన హృదయంలో దేవుని అగ్ని మండాల విషయం చెప్తున్న అక్కడ చూడండి అట్లా ఉండాలి మనం ఆయన ఆసక్తి మనలో అట్లా ఉండాలనే విషయం చెప్తున్నక్కడ అయితే మీరు అతని వెలుగులో కొంతకాలము మనకు ఆనందించకు ఇష్టపడేది కొంతకాలమే ఆనందం అంట మరి మిగతా కొంతకాలం ఏమైపోయింది ఈరోజు చూస్తే చాలామంది కొంతకాలమే ప్రభులు ఉంటారు కొంతకాలం తర్వాత ఎందుకు వాళ్ళు ఇష్టపడలేదంటే అది బహు కష్టతరం అది ఎందుకంటే కొంతకాలమే ఆనందిస్తున్నారు అప్పుడే దాని వరకు ఇష్టపడుతుంది తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళకి శాశ్వత కాలం వరకు ఆయన సన్నిధిలో మనం ఉండాలి కదా ఎల్ల కాలం వరకు ఆయన తిరిగిచ్చేంత వరకు లేక మన కాలం ముగించేంత వరకు కూడా ఆయన సన్నిధిలో మనం ఉండాలా కానీ ఇక్కడ ఏం చెప్తుంది కొంతకాలమేనంట ఎంతకాలము మనం తెలియదు కొంతకాలము అప్పుడు వరకు ఆనందం ఉంటుందండి తర్వాత అంత దుఃఖము అంతా ఉంటా ఉంటుంది ఒకప్పుడు ఎంతగానో మనం ఆనందించిన వాళ్ళం కదా కష్టాలు వచ్చిన బాధ అంత సంతోషం సమాధానం కొనం సమస్యలో కష్టాలు వచ్చినప్పుడు మనము అప్పుడు కూడా మనం ఆనందించాలా ఆ ఆ కష్టాలు అవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేమని ఇందాక చూసినాం ఆ ప్రేమల నుంచి కూడా మనం వేరు పరచలేదు అది అది ఉపద్రవమ ఏదైనా సరే విడదీలేదు ఒకవేళ కట్క వచ్చి పడిందంటే పడినయి కానీ ఆయన ప్రేమించడం తొలగిపోవు చనిపోతే ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం అట్లనే వాళ్ళు తీర్మానించుకొని సేవ చేసిన పౌలు అలాంటి వాళ్ళ పౌలు కూడా సేవచ్ఛేదం చేయబడ్డవాడు ఆయన ఆయన అంత అంతగా ఆయన ప్రభులు ఎదిగిన ఆయన అంతగా అంతగా మనం కూడా అట్లా ఎదిగితే గాని మనము ఆ పరిపూర్ణమైన ప్రేమను మనం పొందుకోలేము మనం అప్పుడే మనం సంపూర్ణంగా తయారైపోతే వీటన్నిటి నుంచి మనం విజయం పొందుతాం అంట అయితే కొంతకాలం వరకు వాళ్ళు ఆనందించి ఇష్టపడరంట చూడండి కొంతకాలం ఎందుకు ఎందుకు కొంతకాలం వరకు ఉన్నారంటే బాధలు వచ్చినప్పుడు అన్నీ వెళ్ళిపోతూ ఉంటారు కదా అయితే ఇక్కడ ఎందుకు ఆ విషయం ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒక విషయం చూస్తాం మత్తైసు వార్తలో ఒక విషయం చూస్తూ ఉంటాం కదా ఎందుకంటే మత్తైస్ వార్త పదమూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఇది విత్తువానికి వచ్చిన ఉపమానాల గురించి మనం చూస్తాం ఇక్కడ అయితే ఇరవై వచ్చినంలో రాతి నెలన విత్తబడిన వాడు రాతి నెలన విత్తబడిన వాడు వాక్యము వీని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తారంట ఈ గుంపు అన్నట్టు ఇదొక గుంపు వాక్యము వింటరు కానీ దేవుని వెలుగులో కొంతకాలం ఉండే వాళ్ళు అక్కడ కొంతకాలం వరకే ఇష్టపడి ఆనందించు ఇష్టపడరు కొంతకాలం వరకే తర్వాత ఏమైందంటే ఇక్కడ ఉంది వాక్యం రాతి నెల పడ్డవాళ్ళు ఎందుకంటే హృదయాలు కఠిన పంచుకుంటే హృదయాల్లో రాతిగుంటే మొలకెక్కడ పోతుంది మెత్తగుంటే హృదయము వాక్యము మొలకెత్తుకుంటుంది అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే విని వెంటనే సంతోషిస్తాడంట ఎంత బాగుంది వాక్యం అని అంగీకరిస్తాడంట సంతోషిస్తాడు అంగీకరిస్తాడు అంటే యాక్సెప్ట్ చేయటం అంగీకరిస్తాడు అయితే ఏమైతుంది అయితే అతనిలో వేరు లేనందున అంటే నిజంగా అంగీకరించిందా అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ కొంతకాలమే నిలుస్తాడంట ఎందుకంటే వేర్లేదు వేర్లేదు విత్తనం పడింది విత్తనం పడితే ఏమిటో మొలకద్దు కొంత టైం పడుతుంది మొలక ఎత్తు అంతకా అంతవరకే ఉన్నారంట వాళ్ళు కానీ మా అది పాత భూమిలో అది పాతి అది పోలేదు వేరు కొంతకాలము నిలుచుని కాని తర్వాత ఏమిటంటే కొంతకాలం నిలుస్తారు కంట కొంతకాలం ఉంటారు అంట అట్లనే తర్వాత వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగాని అభ్యంతర పడతారంట ఇది విధానం ఎందుకు వాళ్ళు కొంతకాలం ఇష్టపడరు అంటే వాక్యము దేవుని వాక్యంలో దేవుల్లో మనం పోతా ఉంటే శ్రమలో కష్టాలు బాధలు ఇవన్నీ ఉంటే వాక్యం నిమిత్తమేది అంతే నీతిగా యథార్థంగా సత్యంలో జీవించాలంటే కష్టమే కానీ ఒక్కసారి మనం అలవాటు చేసుకుంటే ఈజీ కదా ఏదైనా ఒక అలవాటు చేసుకుంటే సైకిల్ దొక్కాలా సైకిల్ నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవాలంటే అలవాటు అది అలవాటు చేసుకునే కొన్ని చేసి కొన్ని ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది తప్పులు చేస్తూ ఉంటావు అది ఇది పడతలేస్తూ ఉంటావు కానీ పూర్తిగా నడక నేర్చుకున్న తర్వాత పడిపోతాడు ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలా అంటే నేర్చుకున్నంత వరకు అది అలవాటు పడిపోతే అప్పుడు ఏమైందంటే మంచిగా తయారైతూ ఉన్నట్టు అయితే ఇక్కడ ఏం చెప్తుండంటే అతడిలో వేరు లేనందున కొంతకాలం వాక్యం నమ్మి శ్రమగాని హింసగా కలుగా అభ్యంతర పడతారంట అభ్యంతర పట్ట అంటే ఏంటి చాలామంది ప్రభు అంటుడు నా నేమితో అనేకలు అభ్యంతర పడతారండి కాబట్టి అభ్యంతరం ఎవరి నుంచి వస్తుందో వాళ్ళకి శ్రమ అనడు అభ్యంతరం నుంచి వస్తుందో వాళ్ళకి శ్రమ కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అభ్యంతరం ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి కొంతకాలము మనం కొంతకాలమే నమ్ముతున్నావా సంతోషిస్తున్నామా కొంతకాలం దుఃఖంలో ఉన్నామా నువ్వు దుఃఖంలో ఉండు కొంతకాలం సంతోషంలో ఉండు ఇవన్నీ మనకు తప్పు ఈ లోకంలో మీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి త్వరలో అని ప్రభు చెప్పినా లేదా కాబట్టి మనం ఎక్కడ ఉన్న దుఃఖం ఈ లోక పరమైనది కానీ పరలోక స్వరమైన సంతోషం కదా దుఃఖంలో కూడా నువ్వు ఆనందిస్తూ అది సం పరిపూర్ణమైన సంతోషం అన్నట్టు నువ్వు నీకు శ్రమ ఉంది అయినాగా నేను సంతోషిస్తూ అది పరిపూర్ణమైన సంతోషం ఆ సంతోషము మనము ఉండాలా అని విషయం ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తుండడు చూడండి ఆయన ప్రేమించే వారు అన్నీ మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడంట కాబట్టి అందుకే ప్రభు ఒక విషయం చెప్తుంది అక్కడ కొంతకాలము అంటే మనము ప్రతి క్షణము దేవుని యొక్క మాట దేని యొక్క అగ్ని మనం ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలా మనం సంపూర్ణంగా మన వాక్యములో బలపడి ఇతరులను మన అనేకులు మండింపజేయాల అనేకులు ఉన్న ఊర్లలో పోతే చాలా మంది ఒకప్పుడు సేవ చేసిన వాళ్ళు అట్లే ఉన్నారు విశ్వాసులు చూడండి ఎంతో మందికి ఆసక్తి ఉండేవి వాక్యం చెప్పాలని రంగాల్లో కానీ వాళ్ళందరినీ తొక్కేస్తున్నారు కిందికి పైకి పైకి రాణిస్తలేరు ఎంతో మంది తగిలిండ్రు ఈ మధ్య కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళందరినీ తయారు చేయాలా ఆ రీతిగా ఎందుకంటే దేవుని ఉంచిన ఆసక్తి ఆయన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నాను మన ప్రభు కాబట్టి అలాంటి ఆసక్తి మనలో ఉండాలా ఆయన దేవుని అగ్ని ఎప్పుడు మనల్ని మండుతూనే ఉండాలా దీని విషయంలో మనం భయపడానికి వీలేదు ప్రభు తప్పక కార్యం చేసే గొప్ప దేవుడు అయినా అయితే చూడండి పౌలు ఒక విషయము జ్ఞాపకం చేస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఒక్క విషయం అంటే చూపిస్తాం వాక్యం ఈ రాతి నెలబడ్డ వాళ్ళు చూడండి ఇది ఒక గుంపు అన్నట్టు ఈ రాతి నెలబడ్డ వాళ్ళు ఒక గుంపు ఐదు నాలుగు గుంపులు కనిపిస్తాయి అక్కడ అయితే కొంతకాలం నమ్మేవాళ్ళు ఇదంతా ఎందుకు కొంతకాలం నమ్ముతుంటే దానికి శ్రమ అవి వాళ్ళు వాటి అన్నిటించి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు అయితే ఇంకొక వాక్యం ఏంటంటే ఏసు ప్రభు వీళ్ళు ఎలాంటి ఎలాంటి విధానాలంటే కొంతకాలం దేవుని ఆనందించి విడిచిపెట్టే అద్భుతాల కొరకు స్వస్థతల కొరకు ఎవరన్నా బాగాలేనప్పుడు తీసుకొస్తారు కొంతకాలం ప్రభు నమ్ముకుంటారు స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టారు ఆ టైప్ ఆఫ్ గుంపు అన్నట్టు వీళ్ళంతా అయితే యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన మహోన్స్ వార్త రెండో అధ్యాయం ఇరవై మూడు ఈ రోజు మనం ఎట్లనో మనం చూసుకోవాలి ఆయన పస్కా పండగ సమయమున ఎరుసేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచ్యక్రియలను చూచి ఆయన నామంది విశ్వాసం పెట్టిండట సూచ్యక్రియలు చేసి విశ్వాసం పెట్టిండు ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిండు ప్రభు ఎంతో బాగు చేసిండు కానీ ఎంతో గొప్ప జనసమ పెద్ద గుంపు ఉంది అక్కడ అయితే ఆయన చేసిన సూచ్యక్రియలు చేసి విశ్వాసం పెట్టిండు ఇదొక గుంపు అన్నట్టు చేస్తేనే నమ్ముతున్నారు అన్నట్టు అద్భుతం జరిగితేనే నమ్ముతాం లేకుంటే లేడు ఇంకా అనుమానాలు దేవుడు ఇంతగా మనల్ని బలపరుస్తున్న ఇంతకాలం నుంచి నడిపించిన దేవుడు ఇక ముందుకు నడిపించడా ఇంకా అనుమానం అన్నట్టు మనలో అది రావద్దు మనలో చూడండి అవిశ్వాసం రావద్దు నేను చావును గానీ సజీవునై దేవుని కాలంలో వివరిస్తాను దావిరాజు దేవుడు కూడా పరీక్షిస్తా ఉంటాడు కదా ఒక దశలో నువ్వు ప్రార్థన చేసి బయటికి బాగానే ప్రభా నాకు స్వస్థత ఇచ్చిన ప్రభావ నువ్వు నమ్మినప్పుడు దేవుడికి స్వస్థత ఇచ్చిండు నువ్వు నమ్ముతున్నావు ఆ క్షణం వాక్యం అదే కదా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అంటే పరిపూర్ణ ప్రేమ రోగాన్ని కూడా వెళ్ళగొడుతుంది బలహీతను కూడా నుంచి బయట తీసుకొస్తుంది అది నువ్వు నమ్మితే కదా పరిపూర్ణంగా వాక్యం నమ్మితే అది కార్యశుద్ధి కలుగజేస్తుండ్రు మన హృదయంలో మనలో అయితే ఇక్కడ ఏం చూస్తున్నావు అంటే అద్భుతాలు చేసిన వాళ్ళు ఆయన చేసిన అద్భుతాలు చేసిండే కొంతకాలము అద్భుతాలు చేసిండు ఆయన ఎంతో అద్భుతాలు చేసిండ్రు వాళ్ళు నమ్మిండ్రు చాలా మంది చెప్తారు నేను సంపూర్ణంగా మాకు అంత అయిపోయిన తర్వాతనే నేను నేను ప్రభు నమ్ముకుంటా ప్రజలు అని చెప్తాడు కదా కాబట్టి నేను నాకేమనిపిస్తుంది అంటే కరెక్ట్ చెప్పేది బాగానే ఉంది అయిపోయినాక ఎంతకాలం ఎంతకాలం అట్లా నువ్వు ప్రభులో పోతా ఉంటే దేవుడు నిన్ను మనం ఆయనలో సాగిపోతా ఉంటే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు ఒక దశలో మనకి సేవలో కూడా స్వస్థత పొందినట్టు మనం చూస్తాం కదా నాకైతే చాలా సార్లు అయింది అన్న కూడా చెప్తున్నాడు అప్పుడు ఒకసారి ఇట్లా బాగలేకపోతే ఒక ఆయన ఆ హాస్పిటల్ పోయి ప్రార్థన చేస్తే ఆ టైప్ అంత పోయిందని ఒకసారి మనోజ్ గారి నేను మనోజ్ గారి మేమిద్దరం ఒకసారి సేవ చేసినప్పుడు తిరుమల ఉన్నప్పుడు భయంకరమైన జ్వరం ఉండి నాకు కూడా త్వరం స్థితిలో ఉంటే లేదు ఖచ్చితంగా పోవాలి రవి అని చెప్పి తీసుకెళ్ళండి పోయి ప్రార్థన చేసిన వాకింగ్ చెప్పి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే వారికి ఎప్పుడు మాయమైపోయింది మాయమైపోయింది ఎన్నోసార్లు జరిగింది మనం ముందుకు సాగిపోతా ఉంటే దేవుడు విశేషమైన కార్యాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఆ రీతిగా పోతుండడానికి ఇష్టమా మనం ముందు అడిగేసి మనం పోతూ ఉంటే దేవుడు స్వసతలు చేస్తూ ఉంటాడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అనేక మంది విషయాలు మనకు దేవుడు చూపిస్తూ ఉంటాడు కదా కాబట్టి ఈ ఈంటంటే కొంతకాలం నమ్ముతారు అన్నట్టు విశ్వాసం ఊళ్ళో చెప్తూ ఉంటుంది కమ్మా ఏసుకో నమ్మకం అంటే ఏం పాస్ట్ ఇంకా టైం ఉంది కదా నమ్ముకుందో ఇంకేంది మాకు ఇంకా ఏదో అని చెప్తూ ఉంటారు వాళ్ళు కాదు కదా విధానం కాబట్టి ప్రభువు చెప్తుండక్కడ చూడండి అయితే ఇరవై నాలుగు అయితే ఏసు అందరిని ఎరిగిన గనక ఆయన తను వారి వశం చేసుకోలేదంట ఇప్పుడు చెప్పండి మనం మనం ఆయన వశం చేస్త ఆయన మనం మనం ఆయన వశం కావాలంటే ఏం చేయాల నీకు అద్భుతాలు కావాలన్నా సూచక్రియలు నీ కళ్ళ కనిపించే నమ్ముతావా లేకుంటే ఏది కోరుకున్నారు మనుషులు అక్కడ సూచ్యక్రియలు చేస్తేనే విశ్వాసం పెట్టిం ఆయన కోరుకోవాలి అక్కడ వాటి కోసం కోరుకుని మేలు పొందుకుంటారు చాలా మంది కదా స్వచ్ఛత పొందుకోవడం మంచిది అది అంత పొందాల ప్రతి ఒక్కరు కానీ అసలైనా స్వస్థత స్వస్థత పొంది నువ్వు రక్షణ పొందకుంటే ఏం లాభం నువ్వు స్వస్థత పొంది ప్రభు కొరకు నిలబడకపోతే ఏం లాభం పది మంది కుష్ఠరోగులు గుడ్డి వల్ల కుష్ఠరోగులు పది మంది తొమ్మిది మంది వెళ్ళిపోయినారు స్వస్థత బంధువు ఒక్కడిచి దేవుడు మయం పరిచయండు అది వాడు అన్యుడు మన ఎన్నోసార్లు దేవుడు మన జీవితంలో ఎన్నో స్వస్థతలు ఇచ్చాడు అద్భుతాలు చేసాడు ఎప్పుడు మనం ఆయనను మయం పరిస్థితే గంభీరంగా చూడండి అలాంటి గుంపులు అన్నట్టు ఇవన్నీ అందుకే ప్రభు చెప్తున్నాడు వ్యవహన్ వ్యవహన్తో అక్కడ కొంతకాలం నమ్మి ఆనందిస్తారంట కానీ శాశ్వతమైన ఆనందం లేదు వాళ్ళకి నేను మళ్ళీ చూస్తా నేను వాక్యం చూస్తే కీర్తిలంగా ఒక వాక్యం ఉంది వాళ్ళు భక్తిహీనులు వాళ్ళు మాయమైపోతారంట కనిపించారంట ఎంత వ్యక్తిగా కనిపించట మరి ఏమో ఆ వాక్యం చేస్తే భయం అనిపించింది నాకు ఎక్కడ పోయింది అని చూడండి మనం అర్థం చేసుకోవాలా ఆయన విడిచి మనం కాబట్టి ఇవన్నీ మనకు తప్పు అన్నట్టు ఆయన వశ మనం కావాలా ఆయన కోరుకోవాలి కదా ఏసుక్రభుని కోరుకోవాలా ప్రవ్వా నాకు ఏ వద్దు ప్రవ్వ నువ్వుంటే చాలు నాలో నువ్వు ఉన్నావు ప్రవ్వ నేను ఒంటరిని కాను అనడా లేదా మన ప్రభు నా తండ్రి నా కుడిపార్చు ఉండడం తండ్రి నాతో పాటు ఉండగా నేను ఒంటరిని కాను అన్నాడు గ్యస్తమైన తోటలో ఈశ్వలందరూ విడిచిపెట్టి తర్వాత ఆయన నేను ఒంటరిని కాను నా తండ్రి నాతో పాటు ఉన్నాడు అన్నాడు ఏసు ప్రభు మనతో పాటు ఉన్నాడా లేదా నువ్వు ఒంటరు కావు దేవుడి నీతో పాటు ఉన్నాడు ఆయన ఆత్మ నీలో ఉంది అది మన గ్రహిస్తలేం అది ఆయన మనలో ఉన్నాడు ఆదరణ కర్తలాగా నీకు ఆదరణ కలిగించడానికి ఆయన ఉన్నాడు అందుకు దేవుడు పరిశుధాత్మనిచ్చింది ఎన్నో విధాలుగా ఆదరణ కూడా కలుగుతూ ఉంటాడు దుఃఖంలో పోయినప్పుడు నీకు కష్టాల్లో నువ్వు బాధ పోయినప్పుడు ఏమైందంటే చాలా మంది వాటిని దాని ఆ దుఃఖ సాగరలో మునిగిపోయి లేవలేని స్థితులు ఉంటారు కానీ దేవుని అభిషేకం పొందిన పరిశుధాత్మ ఉంటే నీ ఎంతగా నేను ఓదారిస్తూ ఉంటాడు నీకు ఎంతగానో ఆదరణ ఉంటుంది సమాధానం ఉంటుంది అన్నట్టు దేవుని ఆత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన ఆయన మనం ఆయన వశం కావాలా లేదా ఆయన మన వశ్యం కావాలంటే మనం ఏం చేయాలా ఆయన కోరుకోవాలా ఇంకంతకానికి ఏముంది ప్రవ నువ్వు నాకుంటే చాలు ప్రవ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయా నీ తోడు చాలయ్యాని మనం పాట పాడతాం నువ్వు చూపు చాలని పాట పాడతాం అన్ని పాట పాడతాం కానీ ఆ మనం ఆయన వశయం కావాలంటే దానికోసం ప్రయాసపడ అన్నట్టు ఎప్పుడైతే నేను వశం ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే మనతో పాటు ఉంటాడు చూడండి అయితే ఎందుకు అంటే మనం ఇంకా సంపూర్ణంగా తయారు కావడానికి మళ్ళీ ఉన్న బలహీతల వాటి నుంచి విడుదల పొందటానికి ఎందుకంటే పరిపూర్ణమైన గంభీరమైన సేవ దేవుడు మనకి ఇచ్చిండు అద్భుతాలు చేసే సేవ అపూస్తలు చేసిన ఆ కాలంలో ఈ చివరి కాలంలో మనం కూడా అట్లా చేస్తాం అద్భుతాలు చేసే సేవ దేవుడు బయలుపరిచిన విషయం విశేషమైన అద్భుతాలు జరిగితే నువ్వు నడుస్తుంటే నీ నీడలోనే రోగులు స్వస్థత పొందుతారు అలాంటి కార్యాలు జరుగు దేవుడు చేస్తాడు ఖచ్చితంగా రాబోయే దినాల్లో నేనైతే కాబట్టి మనం సంపూర్ణంగా మనం సాగిపోవాలనేది ప్రభు ఒక విధానం అన్నట్టు కాబట్టి కొంచెం కాలం మనకుంటది శ్రమ ఈ లోకంలో శ్రమ ఉంటుంది దాని గురించి పెద్దగా పట్టించుకోదని చెప్తారు పౌలు మన ఎడలో ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు పౌవులు అవి చిల్లరా అవి అవి కానే కాదంటాడు నీ గమ్యం వేరే ఉంది అంటాడు కానీ వాడు తైతాన్ని మనం తలంపుల్లో దూరి మనం అడ్డగిస్తూ ఉంటాడు ఏదో ఒకరు మనం ఉండాల అయితే పేతురు పత్రిక ఐదో అధ్యాయ మొదటి పేతురు పదవచనంలో ఆయన తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన పిలిచిన కృ సర్వకృపాని దేవుడు ఆయన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని అంటే మనందరూ పిలిచిన సర్వకృపాని దిగ దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట కొంచెం కాలమే శ్రమ అంట కొంతకాలమే కొంచెమే శ్రమ కొంత చేపే శ్రమ పిమ్మట అంటే నువ్వు శ్రమ అనిపిస్తే ఏమైతుంది తానే మిమ్మను సంపూలుగా చేసి స్థిరపరచి బలపరచను ఆమె హలలుయ ఎప్పుడు వస్తుంది బలము నువ్వు శ్రమను చేయిస్తేనే చూడండి ఏముంది అక్కడ చాలా బాగుంది వాక్యం ఇక్కడ కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట కొంచెం కాలం శ్రమ మనం అందరం కొంచెం కాలం పడాల అది ఎంతకాలం మనకు తెలియదు కొంచెం అంటే ఏమో తెలియదు మనకి ప్రభుకే తెలియాలా పిమ్మట అంటే తర్వాత శ్రమ తర్వాత తానే అంటే ప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తా అంటే అప్పుడు వాళ్ళకి సంపూర్ణ కదా సంపూర్ణ కావాలంటే శ్రమకుండా ఆ బంగారము అగ్నిలో పోతే కానీ సంపూర్ణంగా తయారు కాదన్నట్టు కాబట్టి అదే చెప్తాను ఇక్కడ కూడా సంపూర్ణంగా చేసి స్థిరపరుస్తాడంట అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు అంటే ఒక లెవ ఈ లెవెల్ నుంచి ఇంకొక నెక్స్ట్ లెవెల్కు నువ్వు పోబోతున్నావు కాబట్టి నేను స్థిరపరుస్తాడు ప్రభు నేను స్థిరపరిచి తర్వాత బలపరుస్తుంటా అప్పుడు నీకు బలం వస్తుంది అప్పుడు నువ్వు విజృంభిస్తు కాబట్టి ప్రయాసం అయితే పడాలి కదా కాబట్టి ఈ లోకస్తులు కొంచెం కాలం నమ్ముతున్నారు ఎంతో యూటర్న్ తీసుకున్నారు ఎంతో మంది పడిపోయిన సేవకులను మనం లాక్డౌన్ లో ప్రే చేసేసాం పడిపోయిన సేవకులు కూడా కాబట్టి అలాంటి వాళ్ళని పోయి మనం ప్రోత్సహించాలా దేవుడు మనకు అందుకొరకు మనకు దేవుడు ఈ లోకంలో మనం నిలబెట్టిండు కాబట్టి ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం ప్రభు కొరకు జీవించాలా ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్న మన విశ్వాసం మనం సంపూర్ణంగా మార్చుకోవాలా అందుకే ప్రభు ఎవరైనా సందేహించకుండా ఈ ఈ పెకిలింపబడి సముద్రంలో పడమంటే సందేహం లేకుండా చెప్తే అది పోయి పడుతుంది సముద్రంలో పోయి సందేహ పడకుండా పౌరుడు అంటారు కదా కొండలో పెకించి విశ్వాసం ఉన్నా గాని ప్రేమ లేనివంటి విడుదడు అంటాడు అక్కడ విశ్వాసం ఉంటుంది కొంతమందికి ప్రేమ ఉండదు రెండు లేకపోయినా కష్టమే ప్రేమ ముఖ్యం కదా ప్రేమ నుంచే కదా అసలేంది అన్ని వచ్చినాయి ప్రేమ నుంచే స్టార్ట్ అయింది అన్ని ప్రేమ కల దేవుడు అంటే ప్రేమ అంటే దేవుడి ప్రేమ స్వరూపి దేవుడు వాక్యం అన్ని అవే ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని గైకున్నట్టు మనం కాబట్టి ఆయన ప్రేమలో మనకు సంపూర్ణంగా తయారు కావాలా ఈ లోకపు శ్రమలో మను ఏమి చేయలేవు నువ్వు వాటిని జయిస్తూ మోషేలాగా నీకు దేవుడు అధికారం ఇచ్చేడు నీ చేతులకు అధికారం ఉంది సముద్రాన్ని సమస్యల రోగాలను పాయలు చేసి ముందుకు వెళ్ళిపో ప్రభు నీకు సహాయకుడు ఆయన నీతో పాటు ఉన్నాడు అని మన ప్రతి మన ధైర్యంగా మన ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలా అందుకే ప్రభు అంటాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమన్నాడు చూడండి సర్వాధికారం దేవుడు మనకి ఇచ్చింది కదా మత్తస్సు మార్కుశ వార్తలు చూస్తా మేడం మత్స్యస్సు వాక్యం చూసి ముగిస్తా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రభు ఒక విషయం చెప్తాడు అక్కడ చివరికి ఇరవై అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినంలో చూడండి పదహార వచ్చనం చూస్తే మనకు అర్థమవుతుంది పదకొండు మంది శిష్యులు ఏస్తూ తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళేది వారు ఆయనను చూసి మొక్కిరిగాని కొందరు సందేహించేది కొందరు సందేహించరంట అంటే కొంతమంది సందేహం ఎందుకు వచ్చింది ఆయన మొక్కినరు ఆయన ఆయన ఆయన ఆయన నమ్ముకున్నారు కానీ సందేహం ఉంది ఇంకా సందేహం ఉంటుంది కదా తోమకు సందేహం వచ్చిందా లేదా ఆయన మొక్కిరు కానీ ఆయన కొంత సందేహించింది తర్వాత ఏమంటారు ఏసుకో మాట ఇది చాలా జాగ్రత్తగా వినాల అయితే ఏస్తూ వారి యద్దకు వచ్చి పరలోకం భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందంట పరలోకం భూమి మీద ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా పరలోకం అంటే పరలోక వాసులు భూమి అంటే భూమి వాసులు మీద దేవు అధికారం ఉంది ఈ రోజు నీకు కూడా అధికారం ఇచ్చింది కదా అధికారం గురించి చెప్తున్న అక్కడ ఇప్పుడు మీరేం ఏం చేయాల కాబట్టి వెళ్ళి సమస్త జల్లును శిష్యులు చేయండి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుధాత్మ యొక్క నామము లోనికి అంటే ఏసుకరిస్తే నామలోనికి వాపించమన్నాడు తర్వాత నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటిని గై వారికి బోధించడం అంటే ఎవరు బోధించమనడు మనం ఎవరు వాళ్ళెవరు తర్వలోకం ఉన్న జనులకు బోధించాలా ప్రభు మనకి ఏం చెప్పిండో వాటి అన్నింటిని బోధించ నీలోంచి బయటకు రావాలా అన్ని నీలోంచి బయటకు రావాలా తండ్రి ఆయన నుంచి అన్ని బయటకు తీసుకొచ్చి పెట్టింది లోకంలో ఎంటీ చేసుకుండా ఆయన మనలో ఉన్న దేవుని బయలుపరచబడిన ప్రతి సత్యము ప్రతి ఆత్మీయతను ఎట్లా ఎదిగినవో అవన్నీ వాళ్ళకి చెప్పాలంటే మనం పోయి చెప్పకపోతే ఖచ్చితంగా మనకి శ్రమని చూడండి వాటిని గరికులను వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నానని చెప్పిండు అక్కడ అయితే మార్కుస్ వార్తలో ఇంకా బాగా చెప్తుండ్రు పదహారు అధ్యాయం పదహారు ఇరవై అప్పుడు ఏం చేసిన వాళ్ళు అప్పుడు వారు బయలుదేరి అప్పుడు వారు బయలుదేరి వాక్యం అంతటా అధికారం తీసుకున్నారు తర్వాత ఆజ్ఞాపించిండ్రు తెలుసుకున్నారు తర్వాత బయలుదేరిండ్రు వాక్యం అంతటా తర్వాత ప్రభు వారికి సహకార్య ఉంది ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలి సహకారి అంటే నీతో పాటు పనిచేస్తున్నాయన మనతో పాటు ఉన్నాడు ప్రభు నువ్వు ఒంటరు అందుకే ఒక్కోసారి నేను ఒక్క ఒక్కడిని బోధించినాక నేను నేను ధైర్యం వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఒంటరి కాను నా ప్రభు నాతో పాటు ఉన్నాడు ఏసు ప్రభు నాతో పాటు ఉన్నాడు నాకు సహకరిగా ఉన్నాడు నాకు సాయం చేస్తుంది ఆయన ఆయన దూతలు నా చుట్టూ ఉన్నాయి ఆయన కృప నా మీద ఉంది ఆయన ఆత్మ నాలో ఉంది కాబట్టి నీ ఒంటరి కాబట్టి వారికి సహకార ఏం చేస్తాడంట వెనుగంట జరుగుచు వచ్చిన వలన వాక్యము స్థిరపరచబడుచుండే నువ్వు ఆమె చూడండి సూచ్యక్రియలు వాక్యం బయలుపరచబడినప్పుడే సూచ్యక్రియలు జరుగుతాయి ఎందుకంటే నమ్ముతుంది కాబట్టి అద్భుతాలు జరుగుతాయి ఇదే మన ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ లోక పరిశ్రమలు మనకు వెనదగ్గని కావు అనేక జీవితాలు మనం మండించాలా మనం మన ఆసక్తి ఎట్లుండాలంటే ఇర్మ్యా గంధంలో ప్రభు ఒక వాక్యం మనకు చూపిస్తూ ఉంటారు గ్రంథంలో హిర్మ్యా గ్రంథంలో ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఆయన పేరు నేను ఇది మేము చెప్తున్నా అక్కడ ఆయన నామం ప్రకటింపను అని నేను అనుకుంటున్నా క్వశ్చన్ మార్క్ అక్కడ మనం చెప్పకుండా ఉండ ఆయన పేరు చెప్పకుండా మనం ఉండగలమా ఇద్దరు లేస్తే తండ్రి దేవ వేస్తే ప్రార్థన చేస్తావా లేదా ఏ కష్టం వచ్చిన ఆయన పేరు ఎత్తుకుంటావా లేదా మరి ఆయన నామాన్ని ఎందుకు ప్రకటించాం అంటే సూచక్రియలు ఆయన నుంచి పొందుకుంటున్నాం కానీ ఆయన ఆయన ఆయనకి ఆయనకి ఏం కావాలో కూడా మనం దాన్ని చేస్తలేము చూడండి ఈయన ఆయన పేరు ఎత్తను ఆయన నామం ప్రకటి నేను అనుకున్నానా అనుకునేది ఆయన అది నా హృదయంలో అగ్ని వాళ్ళె మండుచు నీ హృదయంలో మండాలట్లా నీ హృదయాల్లో మండాల బాపిసిన యోగాన్ని గురించి ప్రభు చెప్తున్నప్పుడు అది ఎవరిచ్చాను దేవుడే కదా అభినంచింది అభిషేకము అతను మండుచు దీపమైన అంట మండుచున్న ఆయన కాబట్టి మన హృదయంలో అటు మండాలైన ఆయన నామం ప్రకటించిన మంట పుట్టాల మన హృదయంలో అగ్ని మండుచు మండుచు ఏం చేసి నా ఎముకలలో ముయబడి ఉన్నది అది నేను ఓ ఇచ్చున్నాను నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నది నేను ఓడ్చి ఓడ్చి అంటే ఓర్పగలిగి ఏడ్చి ఏడిపచ్చుతుంది ఇసుకొస్తుంది ఉన్న అయినా గాని చెప్పక మానలేదంట ఇప్పుడు చెప్పండి ఇవన్నీ మనకు లేదా మనకు ఉంటాయి కదా ఒక దశలో ఇసుకొస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటాం బాధ దుఃఖంలో పోతా ఉంటాము ఇసుకు ఇసుకొస్తూ ఉంది అయినా కాని ప్రభుకుని చెప్పుకుని ఉంటామా ఆయన ప్రేమకి చెప్పుకొని ఉంటామా చెప్పాలని చెప్పిన వాక్యం మన హృదయంలో అగ్ని మండుతుంది నీ హృదయంలో అట్లా మండింపజేయాలా అనేకుల్ని అనేక జీవితాల్లో ఆసక్తిని తీసుకొని రావాలా పడిపోయిన సేవకులు లోకంలో ఎంతో ఉన్నారు వాళ్ళందరినీ గొప్ప ఉద్యమం మనం తీసుకొని రావాలా అపోస్తలు చేసిన ఆ కాలంలో భూ తల్ల చేసిన అలాంటి సేవ జీవితంలో మనం ప్రభు నడిపించాలా విశ్వాసం మనం ఆయన ప్రేమలో ఏదిగో నేను వేడబాప లేదు నువ్వు రూఢిగా ఈ రోజు తీర్మానం చేసుకుని మనం అలాంటి విశ్వాసంలోకి మనం ప్రభు అర్పించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోక తండ్రి నీకు ఎంతో నీకే స్థుతులు స్తోతాలు అర్పించకుండా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా ఈ యొక్క మీరు మమ్మల్ని ఎంతగానో బలపర్చినారు ప్రవ్వ మీ ప్రేమలో నుంచి మమ్మల్ని ఏది కూడా విడదీయలేదు ప్రవ్వ హింస వచ్చిన కరువు వచ్చిన ఉపద్రవం వచ్చిన ఖడ్గం గాని ఏది వచ్చినా విడదీయలేదు ప్రభావ మీ సంపూర్ణంగా ప్రవ్వ వీటన్నిటి నుంచి మాకు విజయం పొందుకుంటున్నాం మేము ఎందుకంటే ప్రవ్వ మీరు మమ్మల్ని ప్రేమించినైనా మీ ప్రేమ ఉంటే మాలో భయం ఉండదు మేము పరిపూర్ణ ప్రేమలో తయారు కావాలా ప్రవ్వ మీ ప్రేమలో సంపూర్ణంగా తయారు కావాలని వాక్యం చెప్తుంది ప్రవ్వ అప్పుడే మేము సంపూర్ణంగా మీ వాక్యాన్ని పాటిస్తేనే ఆ ప్రేమ పరిపూర్ణమవుతుంది మాలో అప్పుడే విజయాలు బొంతు భయాలు రోగాల నుంచి సమస్య మేము విజయం పొందగాలవు సేవలు అద్భుతాలు జరగగాలవు ప్రవ్వ అలాంటి విశ్వాసములు అలాంటి ప్రేమలు మమ్మల్ని సంపూర్ణంగా తయారు చేసి బలపరిచి ఈ నామాన్ని మైమి తెచ్చుకోండి వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ఓ ప్రవ్వా మా హృదయంలో మీకు అగ్ని మండల ఈ నామాన్ని ప్రకటించాలా ప్రవ్వా ఓ ప్రవ్వా ఎందుకంటే ఇది మాకు ఇచ్చిన మీకు ఇది ఒక పరిచర్య ఇది మహిమగల పరిచర్య ప్రవ్వా మేము అధైర్యపడుకున్న ధైర్యంగా మేము ముందుకెళ్తూ మీ నీతి సత్యాన్ని ప్రకటిస్తూ అనేకులు ప్రవ్వామల మళ్ళీ అందరినీ మేము బయట తీసుకొని రావాలా అందుకు మీరు మమ్మల్ని శ్రమల కాలంలో మమ్మల్ని పెట్టారు ఈ లోకంలో కాబట్టి ఆ రీతి మేము ముందుకు పోవాలా బలపరచబడి మమ్మల్ని స్థిరపరుస్తారు బలపరుస్తున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి నేను మీరే మమ్మల్ని నడిపించే అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాసన పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టాం తండ్రి ఆమె గొప్పదేవామి క్రీస్తునామం బట్టి వాక్యం చేస్తా మాతో మాట్లాడారయ్యాక్యాన్ని ముందుకే నడిపిడాలా వెనకడుగు వేయకుండా దైవం యొక్క పరిశుభ్ర ఆత్మశక్తి బలం చేత మమ్మల్ని నడిపించండి ఓ ప్రభావం మీకు ఎంతో లెక్కలేని వందన ప్రభావం మీరే నామం మహిమార్థమండి ప్రభావం నడిపించండి ప్రభావ ఎన్ని శ్రమలు వచ్చిన చోదనలు వచ్చినా ఎన్ని ఆశీర్వాదాలున్నా ఎన్ని దీవెలున్నా ఓ ప్రభావం మేము మటుకు వెనకడుగు వేయొద్దు మీ నామని మహిమ పరచుకుంటున్నా ఈ లోకంలో జీవించాలా అనేకులని ప్రభావం నడుస్తున్నా వెలుగులోకి ప్రభా వాళ్ళందరినీ మేము నడిపిస్తూ దేవం యొక్క సేవ చేస్తూ మేము ముందుగా నడిపింపబడాలా మీరే మాకు ముందుండి నడిపించండి ప్రభా మా కొండ కోట ఆశ్చర్యదుర్గం మా తల్లి తండ్రి మీరే ప్రభావం మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు ప్రభా మీ నామంకే యుగ యుగములకు మహిమ కలుగునిగాక లేవ మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని ప్రయాస పడుతున్న బిడ్డని ప్రభు మీరు దీవించండి ఆశీర్వదించండి మెండైన దీవులను మీరు కుమరించండి ప్రభా ఇంకా మీ కొరకు ప్రయాసపడి ముందుకే నడిపింపబడాల అలాంటి శక్తి బలం మీరు దయచేసి ప్రభు మీరు మహింపొంద మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ ప్రదర్శిస్తారు కుటుంబాలకు అందరికీ ఈ ఆరదన పాల్గొనే కుటుంబాలకి ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాల పిల్లలకి అందరికీ సదాకాలం తోడైను గాక ఆమెన్